జై గురు గురుదత్త యోగవాశిష్టం ఉత్పత్తి ప్రకరణం పన్నెండవ భాగం రాముడు కథలోకి వచ్చి మళ్ళీ ప్రశ్న కలిపేస్తున్నాడు ఏమంటున్నాడంటే గురుదేవా పద్మలీల యొక్క పూర్వదేహాన్ని గుర్చిన సందేహాలన్నీ పూర్తిగా పోయాయి ఎందుకంటే పద్మలీల యొక్క దేహం పుష్పల దేహం ఏమైపోయింది అనే విషయంలో నేను అనేక రకాలు ఊహలు చేశాను ఆ ఊహలకు సంబంధించినటువంటి సందేహాలని పోయినాయి ఇక పద్మలీల విదూరథలీల ఇద్దరు కూడా పద్మరాజు గృహంలో కలిశారు కదా వాళ్లను ఆ ఇంట్లో ఉండే పరివారం అంతా కూడా ఎలా చూశారు పద్మలీల సంకల్ప బలం చేత ఆమెను గుర్తించారా గుర్తించలేదా ఏం జరిగింది వాళ్ళ యొక్క ఉంది అని అడిగాడు వశిష్ఠుడు చెబుతున్నాడు రామా గుర్తుపట్టారయ్యా పాతలీలే అనుకున్నారు ఎవరో దేవత అనుకోరా విదూరథలీలనేమో ఈవిడ స్నేహితురాలు అనుకున్నారు పద్మలీలనేమో మా మహారాణి గారు అనుకున్నారు అంతే ఈ కొత్తగా ఆవిడలాగే అచ్చం ఆవిడ యొక్క ఉండేటువంటి కొత్త మనిషి తయారైంది కదా ఇక్కడ విదూరథలీలనే మనిష ఆవిడ ఈ మొదటి ఆవిడ యొక్క స్నేహితురాలు అనుకున్నారు అంతకంటే వాళ్ళకి సందేహాలు కలగలేదు ఎందుకు కలగలేదంటే వాళ్ళంతా అవివేకులు వాళ్ళు కనిపించేదాన్ని కనిపిస్తున్నట్టుగా తీసుకుంటారు లోతుగా విచారించడం వాళ్ళకి జాతకాదు అవివేకులు ఎట్లాంటి వాళ్ళంటే మట్టిగడ్డలాంటి వాళ్ళు మట్టిగడ్డని చెట్టుకేసి కొట్టామనుకోండి అది బాణంలాగా లోపలికి దూరుతుందా దూరదు పోని బురదలాగా అతుక్కుంటుందా అతుక్కోదు పోని రాయిలాగా చెట్టు గాయం చేస్తుందా అది చేయదు ఏం చేస్తుంది పాపం తనే పొడి పొడి కిందికి రాలిపోతుంది అవివేకుల పరిస్థితి కూడా ఇంతేనయ్యా అని వాళ్ళ మీకు మహర్షి చక్కని ఉపమానం చెప్పాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి కొనసాగిస్తున్నాడు ఈ ప్రపంచము సత్యమా అసత్యమా అని వాళ్ళు విచారించరయ్యా అది సత్యమైన నిశ్చయంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ భావన ఉంటుంది ప్రపంచము సత్యం కాదనడానికి పూర్వమే కొన్ని కారణాలు నీతో చెప్పా ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మరి కారణాలు చదువుతున్నా విను ఏమిటంటే ప్రపంచం సత్యం అనుకుంటే అది చిత్ కావాలి చిత్ అంటే ఏమిటి జ్ఞానం అంటే జ్ఞానాత్మకం కావాలి ఎందుకని జ్ఞానం ఒక్కడే సత్యం ప్రపంచం సత్యమైతే అది జ్ఞానమయం కావాలి జ్ఞానాత్మకం కావాలి ప్రపంచము జ్ఞానస్వరూపం అయితే అది జ్ఞానం చేత తెలుసుకోదగ్గ విషయం కావడానికి అవకాశం లేదు ఒక జ్ఞానాన్ని ఇంకో జ్ఞానంతో తెలుసుకోవడం ఎక్కడైనా ఉంటుందా ఒక దీపాన్ని ఇంకో దీపంతో చూడటం ఎక్కడ ఉంటుందా కనుక ఈ ప్రపంచమే కనుక జ్ఞాన రూపం అయితే దాన్ని మరొక జ్ఞానంతో తెలుసునే అవకాశం ఉండదు కానీ అనుభవంలో ప్రపంచం అంతా జ్ఞానానికి విషయంగా కనిపిస్తోంది బుద్ధి జ్ఞానంతో దాన్ని తెలుసుకుంటున్నాం కనుక ప్రపంచం సత్యం కావడానికి వీలు ఇది ఒక రకమైన తర్కం ఇక ఇంకో దాంట్లో వెడదాం ప్రపంచం జ్ఞానమే అనుకుందాం అంటే జ్ఞాన రూపమే అనుకుందాం జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అన్నా సత్ అన్నా ఒకటే జ్ఞానం సత్త అని విడిచిపెట్టి ఉండదు ఎక్కడా కూడా దేని గురించి జ్ఞానం కలుగుతోందంటే అది అక్కడ ఉందనే అర్థం ఆ జ్ఞానం ఉందనే అర్థం కనుక జ్ఞానం అన్న సత్తా ఉనికి అన్న ఒకటే ప్రపంచంలో ఉన్న వస్తువులు ఉన్నాయే ఎప్పుడూ సత్తాతోనే ఉంటాయా ఒకప్పుడు లేకుండా ఉంటాయా అంటే అప్పుడప్పుడు అవి సత్తని వదిలిపెట్టడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఏ వస్తువు కూడా శాశ్వతంగా అలా పడి ఉండదు వాటి సత్తా కాస్తా ఉన్నటువంటి మాయమైపోతూ ఉంటుంది నిద్ర వచ్చేటప్పటికి ప్రపంచంలో ఉండే వస్తువుల యొక్క సత్తా నీకు లేకుండా పోతుంది వచ్చాక మళ్ళీ కనిపిస్తున్నాయి కదా అంటా కానీ ఆ సమయంలో సత్త లేకుండా పోయినట్టేగా దాని మాట ప్రపంచంలో కనిపించే ఏ వస్తువు కూడా చిరకాల శాశ్వతం చెప్పేందుకు వీల్లేదుగా కనుక ప్రపంచంలో ఉండే కల్పన వస్తువులు అనేవి అవి సత్తను వదిలిపెడుతూ ఉండటం మనకు కనిపిస్తోంది సత్త లేకుండా జ్ఞానం ఉండదు కనుక ఇవి వీటికి సత్త లేకుండా పోతుంది కనుక అవి జ్ఞాన రూపాలు చిద్ధి రూపాలు అంటాను కుదరదు ఆ విధంగా చూసినా కూడా ప్రపంచ వస్తువులు సత్యాలు కావు అవి అసత్య స్వరూపాలే ఇది రెండో తర్కం నిజంగా ఉన్న పదార్థం ఏది కూడా జ్ఞానం వల్ల పోదు భ్రాంతి వల్ల కలిగిన పదార్థం మాత్రమే జ్ఞానోదయం వల్ల పోతాయి ఎవరికైనా భ్రాంతి కలిగితే వాడికి ఉన్న విషయం చెబితే వాడికి అర్థమైతే ఆ భ్రాంతి పోతుంది తప్పితే నిజంగా ఉన్నటువంటి వస్తువు జ్ఞానం వల్ల పోతుంది ఎక్కడో పోదు ఈ ప్రపంచమేమో తత్వజ్ఞానం వల్ల పోవటం యోగులకు అనుభవ సిద్ధంగా ఉంది ఈ అనుభవాన్ని మనం కాదంటా అనే తత్వజ్ఞానం వల్ల ప్రపంచం అనేది సత్త లేకుండా పోతోంది గనక ఆ కారణం వల్ల కూడా ఈ ప్రపంచం సత్యం అంటానికి వీల్లేదు రామా ప్రసంగ వశానప్పటికీ నీకు మూడు రకాలుగా ఈ విషయాలు చెప్పా కథలోకి కొంచెం సంబంధం తక్కువ ఉన్నప్పటికీ కథ యొక్క సారాంశానికి అనుకూలమయ్యే విషయాలు గనక ఈ విషయాన్ని కొంచెం పెంచి చెప్పాను ఇక అసలు కథలోకి పోతే ఆ విధంగా పద్మలీలా సరస్వతులు విదూరథుడు మొత్తం ముగ్గురు కూడా పద్మరాజు యొక్క గృహంలోకి చేరిన తర్వాత విదూరథ జీవుడు పద్మరాజ శవంలోకి దూరాలని చటుక్కునే ప్రయత్నం చేశాడు సంస్కార బలం చే అభిమానం దాని మీద ఉంది కదా ఆ శవం మీద అంచేత విదూరథ జీవుడు ఏం చేశాడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పద్మరాజ శవంలోకి దూరాలని ఆయన ప్రయత్నం చేశాడు కానీ సరస్వతీదేవి తన యొక్క సంకల్ప బలంతో ఆ జీవిని కొంచెం ఆపింది ఎందుకంటే ఆపిందో మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇంతలో ఏం జరిగింది పద్మలీల ఈ ఇంట్లో నేను సమాధిలో కూర్చుని ఎంత కాలం అని సరస్వతి దేవిని ప్రశ్న చేసింది ఇందాక నువ్వు అడిగావే ఆవిడ స్థూలదేహం ఏమైంది పద్మలీల యొక్క స్థూలదేహం అయింది అది దానికి సంబంధించిన ప్రశ్న ఇది ఆవిడకి తన శరీరం కనిపించలా ఎవరికి పద్మలీలకే కనిపించలా తన శరీరం తన స్థూల శరీరం ఏమైపోయిందో అందుకోసమని దాని గురించి ఆవిడ పెద్ద లెక్కలేదు కానీ నేను ఈ ఇంట్లో సమాధిలో కూర్చుని ఎంత కాలం అని ప్రశ్న ఎందుకంటే ఆ కాలాన్ని గురించినటువంటి స్ఫురణ కూడా అవి లేకుండా పోయింది జ్ఞానబలం చేతి ఇప్పుడు సమాధానం చెబుతూ పద్మలీలా నీ పాతశీలం కథ నేను చెబుతా విను నీ భర్త శవం పక్కన నువ్వు కూర్చుని సమాధిలోకి ప్రవేశించి ఇప్పటికి నిలైంది నీ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి నీ దాస దాసీలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఇప్పుడు నిద్రపోతున్నారు నువ్వు ప్రాణభా వాయువును బంధన చేసి సమాధిలో ప్రవేశించాక పదిహేను రోజులు గడిచిన తర్వాత నీ వంటికి బాగా వేడెక్కేసి చెమటలు పట్టింది ఇదేమిట్రా రాణిగారి శరీరం ఇంత చెమటలు కక్కుతోంది అని చూస్తుండగానే క్రమక్రమంగా అది ఓ పక్కకు ఒరిగిపోయింది ఈ మాట తెలిసి మంత్రులంతా పరుగుపరుగును వచ్చారు వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళంతా చల్లబడిపోయి ప్రాణాలు ఎగిరే పోయాయి ఏం లేదు అక్కడ హే వాళ్ళంతా దుఃఖించి మహారాజోచితంగా నీకు దహనం చేసి అపరకర్మలు కూడా చేసేసారు ఎందుకంటే పద్మరాజ ఏమో మళ్లీ బతుకుతాడని పూర్వం ఆకాశవాణి వినిపించింది అదీ కాకుండా అతని శవంలో జీవకళ తగ్గిపోకుండా అలాగే ఉండిపోయింది ఆ రెండు కారణాల వల్ల మంత్రులు ఆ శవాన్ని అలాగే రక్షించుకుంటూ వచ్చేస్తున్నారు అతనికి అపరకర్మలు కూడా ఏమీ చేయలేదు నీ విషయంలో మాత్రం అలా కాదు ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే శరీరంతో ఇక్కడికి రావడం చూసి ఎందుకని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందంటే మరి నీ విషయంలో ఆ శరీరవాణి లేదు నీ శరీరంలో కళ తప్పిపోకుండా జీవకళగా ఉండడం లేదు శవం ఈ రెండు లక్షణాలను చూసి రాణిగారి శివ్యాన్ని అట్టి పెట్టుకోవడం మంచిది కాదని చెప్పేసి దాన్ని దహనం చేసేసి కర్మలు చేసేసారు అంతా అయిపోయిన తర్వాత నెల రోజులైన తర్వాత అంటే మరణించిన తర్వాత పదిహేను రోజులు అయిన ఇప్పటికి పదిహేను రోజులు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు మళ్ళీ సరిగా అదే శరీరంతో మళ్ళీ ఇక్కడికి వచ్చావు వాళ్ళందరికీ కనిపిస్తున్నావు అదే శరీరంతో నువ్వు ఇక్కడికి రావడం చూసి నువ్వు స్వర్గలోకం నుంచి మళ్ళీ తిరిగి వచ్చావు అని మీ అనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు యోగీశ్వరురాలు అని వాళ్ళకి అంతకుముందే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు యోగినివేని వాళ్ళకి తెలుసు గనక పదిహేను రోజులు అయిన తర్వాత మళ్ళీ శవం కాలిపోయిన తర్వాత మళ్ళీ అదే శరీరంతో ఇక్కడికి వచ్చావు గనక నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ నీ యోగబలంతో వెనక్కి ఆ శరీరాన్ని ధరించి వచ్చావు వాళ్ళు అనుకుంటున్నా కానీ అసలు తత్వం ఏమిటంటే నువ్వు మాత్రం ఇతరులు ఎవరికి కనిపించినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆతివాహిక దేహంలో అంటే చిన్మయ దేహంతో ఉన్నావు ఇప్పుడు అయినా కూడా నీ సంకల్ప బలం వల్ల వీళ్ళందరికీ స్థూల శరీరంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు అదే చిత్రం నీకేమో సత్య సంకల్ప సిద్ధి వచ్చేసింది అందువల్ల నీకు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం వచ్చేస్తోంది నువ్వు నీ వెనకటి శరీరం ఎలా ఉందో అటువంటి రూపమే కావాలని సంకల్పించుకున్నావు ఆ సంకల్పం ప్రకారం నీకు ఆ రూపమే వచ్చేసింది నీకు తత్వజ్ఞానం వచ్చింది అందువల్ల ఆతివాహిక దేహం కూడా వచ్చేసింది కానే పూర్తిగా వాసనాక్షయం కాల పూర్వదేహం తాలూకు వాసన కొంచెంగా మిగిలి ఉంది అందువల్ల ఆ రూపం నీకు ఇప్పుడు వచ్చింది అటువంటి రూపం కావాలని నువ్వు కోరుకోవడం ఆ రూపం రావడం ఆ రెండు జరిగాయి ఆతివాహిక భావం ఇంకా బాగా దృఢపడినట్లయితే ఆ జ్ఞానికి ఆధిభౌతిక భావం ఉండదు ఇతనికి ఆదిభౌతిక శరీరం ఉన్నట్టు ఎదుటి వారికి కనిపించినా కూడా ఇతని దృష్టిలో ఉండదు ఆతివాహిక భావం ఇంకా దృఢపడి పూర్తిగా వాసనాక్షయం సమూలంగా ఏం లేశం కూడా లేకుండా గనక వాసనాక్షయం జరిగిపోతే ఆతివాహిక దేహ కల్పన కూడా ఉండదు నువ్వు సమాధిలోకి ప్రవేశించి వాళ్ళకి సరిగ్గా ముప్పై రోజు ముఫై రోజు ఇప్పుడు మనం ఎక్కడున్నాం చితాకాశంలో ఉన్నాం నీ దాసీరిద్దరు ఇక్కడ నిద్రపోతున్నారు ఇది పొద్దునే సూర్యోదయ సమయం సూర్యోదయ సమయంలో ఎవరికైనా నిద్రపోతుందా మరి ఈ యుగంలో వీళ్ళు సూర్యోదయ సమయంలో కూడా నిద్రపోతున్నారు ఎందుకంటే నేనే వాళ్ళకి నిద్ర కలిగించా మన సంభాషణకు వాళ్ళు రాకుండా ఉండాలి పద్మ ఇక మన ఇద్దరం ఈ విదూరశలీలకు దర్శనమిద్దాం ఆ విధంగా నువ్వు కూడా సంకల్పించు అన్నది అంటే ఇప్పుడు వరకు కూడా విదూరథలీలకు వీళ్ళిద్దరూ కనిపించడం లేదని వీళ్ళిద్దరికీ మాత్రం విదూరలీదా కనిపిస్తోందని పూర్వమే చెప్పారు ఇప్పుడు ఆవిడకి దర్శనం ఇవ్వాలని ముందరగా సరస్వతీదేవి సంకల్పించి అదే రకమైన సంకల్పాన్ని పద్మలీల చేజ్ఞాపిస్తోంది పద్మలీల కూడా అదే విధంగా సంకల్పం చేసింది వెంటనే పద్మలీల సరస్వతులు కూడా అక్కడ ఉన్నటువంటి విదూరథలీలకు ప్రత్యక్షంగా కనిపించారు కనిపించేటప్పటికీ వారి కాంతికి ఆ ఇల్లంతా కూడా ధగధగా మెరిసింది ఆ కాంతిని చూసి విదూరథలి లీల ఉలిక్కి పడింది ఉలిక్కిపడి వాళ్ళిద్దరి పాదాల మీద నమస్కరించి సవినయంగా స్వాగత వాక్యాలు పలికింది ఆ దేవతలిద్దరూ కూడా అక్కడ సింహాసనాల మీద స్వస్థంగా కూర్చున్నారు కూర్చున్నాక సరస్వతీదేవి విదూరథలీలతో ఇలా అంటోంది ఓ విదూరథలీలా నువ్వు మాకంటే ముందుగా ఇక్కడికి వచ్చేసావు కదా ఎలా వచ్చావు నీకు దారిలో ఏమేమి వింతలు కనిపించాయి ఆ వివరాలు కొంచెం చెప్పు విదూరథలీల చెబుతోంది తల్లి సరస్వతీదేవి మా ఇంట్లో అక్కడ విదూరథలోకంలో నేను మూర్చబోయాను కొద్దిసేపటికే మరణించాను వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాను అక్కడి నుంచి వాయుమార్గంలో ఇప్పుడు ఈ ఇంటికి చేరాను ఇక్కడికి వచ్చేసరికి నా భర్త విధూరథ మహారాజు ఇక్కడ పూల రాశిలో నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నాడు నాకు యుద్ధ శ్రమ వల్ల ఆయనకు మంచి నిద్ర పట్టింది నాకు అర్థమైంది అలా గ్రహించి ఆయన్ని లేపకుండా వింజామరలు వేస్తూ ఈ పక్కనే నిలబడ్డాను ఇంతలో మీరిద్దరు ఇక్కడికి వచ్చేశారు ఇంతే నాకు తెలిసింది అన్నది సరస్వతీదేవి విదూరధలీల చేత ఈ మాటలు ఎందుకు చెప్పించిందంటే అంతకుముందు లీలాదేవి పద్మలీల అడిగింది ఏమమ్మా వరమిచ్చావు కదా ఆవిడకి స్థూల శరీరంతో మళ్లీ పద్మలోకానికి వచ్చేట్టుగా వరం ఇచ్చావు కదా ఆవిడ స్థూల శరీరంతో వెళ్ళలేదు కదా అని అడిగింది కాదమ్మా ఆవిడ స్థూల శరీరంతో ఉన్నట్టే భావన ఉంది అని సరస్వతీదేవి చెప్పింది అది ఇప్పుడు నిరూపించింది కోసం చెప్పించింది ఈవిడ చెప్పేదాంట్లో ఏమంటోంది విదూరలీలాదేవి నేను మరణించిన తర్వాత ఆకాశ మార్గంలో వచ్చేశానని చెబుతోంది తప్పితే నా దేహం అక్కడే దిగబడిపోయింది నేను సూక్ష్మదేహంతో వచ్చానంటా దీని బట్టి ఏమి నిరూపణ అయిందంటే లీలాదేవికి తను స్థూల దేహంతోనే ఆ లోకం ఈ లోకంలోకి వచ్చాను అనేటువంటి అనుభూతి సత్యమైన అనుభూతితో భ్రాంతి అనుభూతితో ఏదో ఒక అనుభూతి ఆడ అనుభూతి మాత్రం అలాగే ఉంది ఆ మాట నిరూపణ అయిన తర్వాత ఇప్పుడు సరస్వతి తన యొక్క సంకల్ప బలంచేత అడ్డగింపబడి ఉన్నటువంటి విదూరథ జీవుడిని విడిచిపెట్టేసింది ఆ జీవుడు వెంటనే తన పూర్వవాసనలతో సహా ఆ పద్మరాజు శ్రవంలోకి ప్రవేశించేశాడు అప్పుడు సరస్వతి దేవి వాళ్ళిద్దరూ వంకా చూసి లీలలిద్దరం వంకా చూసి ఈ రాజుని లేవదీద్దాను రండి అంటూ ఆకి వెళ్ళింది వాళ్ళిద్దరు కూడా ఆవిడ వెంట వెళ్లారు వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ శరీరంలోకి అప్పటికే జీవుడు ప్రవేశించేశాడు జీవుడు ప్రవేశించడం వల్ల క్రమంగా అక్కడ ఉండే అవయవాలన్నీ కూడా కొంచెం కాంతివంతములుగా తయారైనయి శరీరంలో రసాలు కదలాడినాయి మొహం చంద్రబీమంలాగా కొంచెం వెలిగింది క్రమక్రమంగా చూస్తుండగానే పెరుగుతున్న వింధ్య పర్వతంలాగా ఆ రాజు లేచి కూర్చున్నాడు లేచి కూర్చుంటూనే ఎవరక్కడా గట్టిగా పిలిచాడు అంతేనా మహారాజు గారు కదండి సత్యత మాత్రం మహారాజు గారు మహారాజు కాకుండా పోతాడా మిలుగు వచ్చే ఎవరక్కడానికి గట్టిగా అర్చించాడు చప్పట్లు కొట్టి దగ్గరలో ఎవరు లేరు దగ్గరలో ఎవరున్నారు ఈ లీలలిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఒకవిడేమన్నా పద్మరాజు జన్మలో భార్య ఇంకోవిడేమో విదూరధ రాజు జన్మలో భార్య ఇద్దరు ఇద్దరు భార్యలో అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఆజ్ఞాపించండి ప్రభు అంటూ వినయంగా వంగి నమస్కరించి రాజు వీళ్ళని చూసి కొంచెం గందరగోళ పడిపోయాడు ఇదేమిట్రా బాబు నువ్వెవరు నువ్వెవరు ఈవిడెవరు ఈవిడెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అయోమయంగా ప్రశ్నలు వేశాడు వీళ్ళిద్దరిని కూడా ఎవరిని అడిగాడో స్పష్టంగా తెలియట్లే ఎందుకంటే వాడికి అయోమయంగా ఉంటే ఎవరిని అడగాలో వాడికి తెలుసు అడిగేశాడు ఎవరిని అడిగాడో తెలియకపోయినప్పటికీ కూడా పద్మలీల అందుకుంది అందుకుని ఇట్ట దేవా దేవా అంటే మహాప్రభువ రాజా దేవా నేను మీ మొదటి భార్యని ఈ రెండవ లీల కనిపిస్తోందే ఈవి కోసం నా ప్రతిబింబంగా సంపాదించుకొచ్చా ఇక్కడ సింహాసనంలో కూర్చున్నటువంటి దేవుని తెలిసారా దేవతా స్వరూపిణి మహాతల్లి ఈవిడ జగజ్జనని సరస్వతి మహాదేవి ఈ తల్లి దయ వల్లనే మేమిద్దరం కూడా మరో బ్రహ్మాండం నుంచి ఇక్కడి దాకా వచ్చేశాం దానికి ఈ తల్లి అనుగ్రహమే కారణం అని చెప్పింది అది విని రాజుగారు వెంటనే ముందరు లేచి సరస్వతీదేవి పాదాల మీద నమస్కరించి నోటికొచ్చిన స్తోత్రాలు ఏదో శ్లోకాలు వచ్చింటాయిగా మంత్రాలను ఆ స్తోత్రాలు చేసి ప్రార్థనలు వచ్చాడు దేవి నాకు పరమార్థాన్ని గ్రహించగలిగినటువంటి మేధాశక్తిని అనుగ్రహించు తల్లి దాంతోపాటే దీర్ఘాయుష్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించు అంటున్నాడు రాజు ఏమంటున్నాడంటే సరస్వతి నమస్వత్రుభ్యంహితరే మేధా దీర్ఘమాయుర్ధనానిచ అన్నాడు వరాలు కోరేవాడు ఎవడైనా సరే తన యొక్క సంస్కార బలాన్ని అనుసరించి కోరతాడు ఈ రాజు యొక్క సంస్కారంలో మొదలెముంది సరస్వతి నమస్తూభ్యం నమస్కారం పెట్టాడు ఆమెను ఏమని పిలుస్తున్నాడు హే దేవి స్వయం ప్రకాశ స్వరూపిణి అని పిలుస్తున్నాడు సర్వహితప్రదే సమస్త జీవులకు హితం కలిగించేదానా అని పిలుస్తున్నాడు వరదే వరాలిచ్చే తల్లి అని పిలుస్తున్నాడు ఇచ్చి మేధాం ప్రయచ్చా మేధా అంటే తత్వజ్ఞానాన్ని గ్రహించగలిగినటువంటి బుద్ధిబలం దాన్ని ప్రసాదించు తల్లి అన్నాడు ఆ రాజు సంస్కారంలో ముందుగా ఈ మాడ వచ్చేసింది కానీ సంస్కారం అక్కడికి ఆగిపోలా తర్వాత ఏమడిగాడు దీర్ఘమాయు దీర్ఘమైన కావాలి అన్నాడు అక్కడికి సంస్కారం ఆగల ధనానీచ సంపదలు కూడా ప్రసాదించు తల్లి అని ప్రార్థించాడు రాజు ఆ విధంగా సంస్కారానుగుణంగా ప్రార్థించగా సరస్వతీదేవి అదని శిరస్సును స్పృశించి వరాలిచ్చింది ఆవిడెప్పుడు కూడా జీవుల యొక్క సంస్కారాలకి అనుగుణంగానే వరాలను ఇస్తూ ఉంటాను అని పూర్వమే చెప్పింది కదండి దానికి అనుగుణంగానే మళ్ళీ ఇప్పుడు వరం ఇస్తోంది సర్వాపద సకల దుష్ట దుష్టయ్చంతు ఆయూ నిత్యముదితాభవ రాష్ట్రే స్థిరాష్ట బిల్ సుసైవ లక్ష్మి అంది ఆ తల్లి ఎందుకని వరాలు కోరాడో దాని ప్రకారంగానే వరాలు ఇవ్వాలి కదా మరి సర్వాపద సకల దుష్కృత దృష్టయ ఇక్కడ తమాట ఒక చమత్కారం పెట్టాడు వాల్మీకి మహర్షి నీకు సమస్తమైన ఆపదలు తొలగుగాక దుష్టుల చుడు దృష్టులు నీ మీద నుంచి తొలగుగాక అన్నది సకల దుష్కృత దృష్టయశ్చ గంతు అవి తొలగుగాక దీనికే తాత్వికంగా మరో అర్థం చెప్పే విధానంగా చెప్పాడు సమస్తమైన ఆపదలు తొలగుగాక ఏమిటి ఆపదలంటే దుష్కృత దృష్టయ చెడుగా చేసిన చూపులు అసత్య పదార్థములయందు సత్యములని చెడు రూపంగా నువ్వు ఏ దృష్టి చేస్తు వచ్చావో ఆ దృష్టిలన్నీ కూడా శమం గచ్చంతు నశించిపోగాక ఇప్పుడు ఏం రావాలి మరికి అనంత సుఖాన్ని సమ్యక్ ఆయాతు ఇప్పుడు మీకు వచ్చే సుఖాలు ఉన్నాయి శాంతములుగా ఉన్నాయి ఖండఖండములుగా ఉన్నాయి కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు కష్యపు సుఖం కష్యప దుఃఖం కష్యపు సుఖం కష్యప దుఃఖం అంటే ప్రతి దుఃఖానికి ప్రతి సుఖానికి కూడా అంతం ఉంటుంది అలా కాకుండా అనంతమైన సుఖములు మీకు లభించుగాక అంటే మొట్టమొదటిలో ఆయన తనకు ఏదైతే తత్వజ్ఞాన గ్రహణ సమర్థమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించమన్నాడో దాన్ని బట్టి వచ్చిన వరాలు ఆ తర్వాత ఆయన లౌకికమైనటువంటి వరాలు కోరాడు నాకు ఆయుష్యం పెరగాలి ఐశ్వర్యం పెరగాలి అని దాన్ని బట్టి వరాలు ఇస్తాం తల్లి నిత్యముదితా జనతాహాభవ్ నీ రాజ్యంలో ఉండే జనమంతా కూడా నిత్యము అభివృద్ధి పొంది ఉందిదురుగా అంది తర్వాత ఐశ్వర్యం కావాలని కోరాడుగా దాన్ని బట్టి సదా లక్ష్మ్యహా స్థిరాహా విలసంతు నీ రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవులు సుస్థిరములుగా అంటే అష్టలక్ష్ములు కూడా సుస్థిరంగా నివసింతురుగాక అని వరం ఆయన సంకల్పాలకు అనుగుణంగానే వరాలు వస్తున్నాయి అనంత సుఖాలు గలువుగాక లక్ష్మి స్థిరంగా ఉండుగా కానీ రెండు రకాల కూడా ఆవిడ వరం ఇచ్చింది సరస్వతి దేవి అలా ఆశీర్వదించి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది ఎందుకని దేనికోసం ఇంతవరకు లీలాదేవి వెంబడి సరస్వతి దేవి తిరుగుతోందో ఆ తత్వ బోధన విషయం పూర్తి అయిపోయింది వరం ఇవ్వంగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది ఇంతలోగానే పూర్తిగా తెల్లారింది జనమంతా మేల్కొన్నారు అంతఃపురంలో ఉండే స్త్రీలంతా కూడా పద్మలీల పరలోకం వెళ్లి మళ్లీ యోగబలం చేసి తిరిగి వచ్చిందని సచ్చి మళ్లీ పుట్టిందని భావించి ఆనందంతో ఆవిని కవగలించుకుని పరమానంద పడిపోయారు పద్మలీల యోగశక్తులు కలదని ఆమె తన యొక్క యోగశక్తితో భర్తను బతికించుకుని తన భర్తకు రెండవ భార్యగా మరో కూడా స్వర్గం నుంచి తనే తెచ్చిందని పురజనులు రకరకాలుగా కథలు కథలుగా వాళ్ళ యొక్క గొప్పతనాలను చెప్పుకుంటున్నారు అన్నాడు వశిష్ఠ మహర్షి మళ్లీ పుట్టిన పద్మరాజుకి మాత్రం అంత అయోమయంగా ఉంది కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళ వల్ల విషయాలని అర్థం చేసుకుని తాను చచ్చి చాలా సంతోషించి పాప పరిహారార్థంగా స్నానాలు దానాలు అవన్నీ చేశాడు మంత్రులు సామంతులు పౌరులు ఎక్కడెక్కడి వారో బిలబిల పోగుపడ్డారు రాజు రాణిల మహత్తుని చాలా మెచ్చుకున్నారు వారి అదృష్టాన్ని చూసి ఆనందడిపోయారు చచ్చి బతికిన మహారాజు గారికి మళ్లీ మరోసారి మహాపట్టాభిషేకం చేశారు క్రమంగా భార్యలుగా ఉన్నటువంటి ఇద్దరుల యొక్క సాంగత్యంతోనూ మహారాజైనటువంటి పద్ముడు జీవన్ముక్తుడయ్యాడు ఆ ముగ్గురు జీవన్ముక్తులు కూడా ఏకాంతంలో ఆత్మచర్చలు చేసుకుంటూ శేషజీవితమంతా గడిపారు బహిరంగ జీవితంలో ఆ రాజు ఎనభై వేల సంవత్సరాలు లోకోత్తరంగా రాజ్యపాలన చేశాడు చివరికి వారు ముగ్గురు కూడా కైవల్యం పొందాడుముగ్ధం సముచితమాత్మహితనతోషం స్వరాజ్యం చిరం అనుపాల్య సుదంపతి విముక్తో అని వశిష్ఠ మహర్షి ఈ కథను మంగళాంతంగా ముగించాడు ఆ సుదంపతి యోగ్యులైనటువంటి ఆ దంపతులు అనగా ఇద్దరు భార్యలు ఒక భర్త వాళ్ళు ఆ స్వరాజ్యాన్ని చిరం అనుపాల్య స్వరాజ్యం అంటే తన యొక్క రాజ్యం అనేక అర్థం స్వ ఆత్మరాజ్యం ఆత్మరాజ్యాన్ని చాలా కాలం జీవన్ముక్తులై పరిపాలించి చివరికి విదేహ కైవల్యం పొందారు అని మంగళాంతంగా కథను పూర్తి చేశాడు లీలోవాఖ్యానం పూర్తయిపోయింది ఇది ఎందుకు చెప్పబోతున్నాడో ఆ విషయాన్ని గురించి వశిష్ఠ మహర్షి ముందే కొంత వివరణ చేశాడు కథ అయిపోయిన తర్వాత ఈ కథ యొక్క ఉద్దేశ్యం ఇది బాబు అంటూ మళ్లీ కొంత వివరణ చేశాడు అది మనం చెప్పుకోబోతున్నాం అయినా కూడా ఈ లోపల కథలోని పాత్రల గురించి సన్నివేశాల గురించి విశ్లేషణ చేసి సమన్వయాలు చేసుకునే పనిని మాత్రం వశిష్ట మహర్షి శ్రీరాముడికే వదిలిపెట్టాడు ఆయన ఆ విషయం ఎత్తుకోపోవట్లేదు వాల్మీకి మహర్షి అయినా స్వయంగా ఏదైనా చెబుతాడేమో అనుకుంటే ఆ పనిని పాఠకులకే వదిలిపెట్టేశాడు ఏమీ వివరణ ఇవ్వలేదు అందువల్ల ఇప్పుడు మనం సంగ్రహంగా ఆ పని చేసుకుందాం ఈ కథ ఇద్దరు పాత్రలతో ప్రారంభమైంది వారే లీలాదేవి పద్మ మహారాజు కథ మొదట్లో వీరిద్దరూ కూడా దేహాలు ఉన్నవారే కథ ఎవరికి ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు పద్మరాజు పద్మలీల విదూరథలీల అని వీరిలో పద్మరాజుకేమో స్థూలదేహం ఉంది లీలదేహం జీవన్ముక్త శరీరం ఇది వాసనామయం పద్మలీలదేమో అది జీవన్ముక్త శరీరమే కానీ ఇది చిద్దేహం చిన్మయ శరీరం అంతఃపురజనం యొక్క దృష్టిలో పద్మలీల స్వర్గానికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చింది వచ్చేటప్పుడు అచ్చం తనలాగే ఉన్నటువంటి మరొక అమ్మాయిని తెచ్చి తన భర్తకే భార్యగా బహూకరించింది ఈ లీలలిద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులు అది వాళ్ళ దృష్టి పద్ముడి దృష్టిలోకి వచ్చేటప్పటికి విదూరథలో లీల తనకి భోగపత్ని పద్మలీలమో తనకి పాత కాని ఇప్పుడు యోగిని విదూరథలీల దృష్టిలో చూస్తే ఇదంతా మిథ్యే గాని కొద్దిగా సంస్కార ఉంది అందువల్ల భర్తకు అనుకూలంగా ఉండాలి అనే కోరిక ఉంది ఆవిడకి పద్మలోకంలోకి వచ్చాక అంటే విదూరథలోకంలో పద్మలోకంలోకి వచ్చాక ఆమెకు వేరే సొంత కోరికలు లేవు పాత సంస్కారాలను బట్టి నడుచుకుంటోంది అంతే ఆ పాత్రల పరిస్థితి ఇది ఇది ఒక రకమైన విశ్లేషణ మరో దృష్టితో కూడా పై పాత్రలన్నింటినీ పరిశీలన చేయాలి మనం ఏమిటంటే విదూరథ నీళ్ళ దృష్టిలో తనకు స్థూల శరీరం ఉంది పద్ముడు ప్రజలు కూడా ఆ దృష్టినే ఆవిని చూస్తున్నారు పద్మరాజు యొక్క దృష్టిలో అంతేకాకుండా ప్రజల యొక్క దృష్టిలో పద్మలీలకు కూడా ఒక శరీరం ఉంది కానీ వారి దృష్టిలో ఆమె యోగిని గనక ఆమె స్థాయి వేరుగా ఉంది యోగిని కనుకనే మరో భార్యను సృష్టి చేసి తెచ్చి తన భార్యకు అప్పజెప్పింది అని వాళ్ళంతా అనుకుంటున్నారు పద్మలీల దృష్టిలో చూస్తే మాత్రం తనకే కాదు ఎవరికీ కూడా శరీరం లేదు అసలు ప్రపంచమే లేదు విదూరథలీల దృష్టిలో కూడా పద్మలీలకు శరీరం లేనే లేదు తనకేమో ఆభాస రూపమైన శరీరం మాత్రం ఉంది ఈ ప్రపంచమే ఆభాస రూపంగా కనిపిస్తోంది ఇది ఆమె దృష్టి ఇక పాత్రల విశ్లేషణ అయిన తర్వాత కథను విశ్లేషించుకుంటూ పోతే ఒక జన్మ తరువాత మరో జన్మ వస్తుంది అని సామాన్యంగా అందరూ అనుకుంటూ ఉంటారు అలా నమ్ముతూ ఉంటారు అంటే ఏమిటి మనం ఏమంటున్నాం ఇప్పుడు మనం ఒక జన్మ తరువాత మరో జన్మ వస్తుంది అంటున్నాం ఒక జన్మ తరువాత మరో జన్మ వస్తుంది ఈ వాక్యంలో తరువాత అనే మాటకు అర్థం ఏమిటి ఎవరు దీని గురించి ఆలోచించరు వశిష్ఠ మహర్షి ఏమంటున్నాయంటే ఆ తరువాత అనే మాటకు అర్థమే వేరు అంటున్నాడు అందుకే పద్మలీల ఇక్కడ బతికి ఉండగానే అక్కడ విదురథలీల జన్మించింది కదలో ఈ విదూరథలీల లీలకు జన్మ కాదు అంటే మొదటి లీలకు జన్మ కాదు పూర్వలీలకు అంటే పద్మలీలకు మరో దేహం కూడా కాదు ఈ విదూరథలీల పోనీ పద్మలీలలో భాగం అంటే భాగము కాదు ఈమె మరణించిన పద్ముడి యొక్క సంస్కారం వల్ల జన్మించిన జీవి ఎవరు విదూరథలీల పద్మలీల ఇంకా అక్కడ బతికే ఉంది అక్కడ మళ్లీ పుట్టినటువంటి పద్మరాజు యొక్క సంస్కార బలం వల్ల ఒక కొత్త జీవి జన్మించింది అచ్చం పద్మలీలలాగా ఉన్నటువంటి జీవి జన్మించింది అది విశేషం లోకంలో ఒక శరీరం పోయి ఇంకొక శరీరం వస్తే దాన్ని పునర్జన్మ అని పిలుస్తున్నారు విదూరథలీల తను అదే దేహంతో తన భర్త లోకానికి తను వెళ్ళాలి అని వరం కోరుకుంది కానీ అలా జరగలేదు సరస్వతీదేవి వరమిచ్చినా అలా జరగల ఆమె పాత శరీరం అక్కడే రాలిపోయింది ఆమె పద్మరాజ లోకానికి వచ్చింది ఆమెకు స్థూలదేహం లేదు అయినా సరే తనకు పాత స్థూలదేహమే ఉంది అని ఆమె గట్టిగా నమ్ముతోంది అది సరస్వతీదేవి యొక్క వరప్రభావం ఆమె ఆ విధంగా నమ్మటం వల్ల ఆమెకు తన స్థూలదేహం నిజంగానే ఉన్నట్టు కనిపిస్తోంది ఆమెకే కాదు పక్క వారికి కూడా కనిపిస్తోంది ఇంతవరకు చెప్పి ఇక వశిష్ఠ మహర్షి ఏ దృష్టితో పాత్రలను చెప్పుకుంటూ వచ్చాడో కూడా మనం కొంచెం గమనించాలి వశిష్ట మహర్షి ఈ విదూరథలీల అనే పాత్రను చివరిదాకా ఎందుకు గట్టి ఒకరికి ఇద్దరు భార్యలను ఎందుకు తయారు చేసినట్టు ఈ పద్మరాజుకి ఎందుకంటే దేశము కాలము దేహము ఈ మూడు భావనలు దేశభావన కాలభావన దేహభావన ఇవి భావనలే తప్పితే నిజమైన దేశము నిజమైన కాలము నిజమైన దేహము అనేవి లేనే లేవు అని ఆయన చెప్పాలనుకున్నాడు దానికోసం ఈ కథలో మూడు కల్పనలు చేశాడు వశిష్ఠుడి పాకలోనే అంటే బ్రాహ్మణ వశిష్ఠుడు ఈ మహర్షి వశిష్ఠుడు కాదు వశిష్ఠ బ్రాహ్మణుడు యొక్క పాకలోనే పద్మరాజ్యం ఉంది ఆ పద్ముడి పడక గదిలోనే విధూరథుడి యొక్క యుద్ధరంగం అంతా ఉంది అని కల్పన చేశాడు ఆయన ఈ కల్పన వల్ల చోటు అంటే ప్రదేశము దేశము స్పేస్ అనే కాన్సెప్ట్ అనే పదార్థం లేనేలేదు అని వశిష్ఠ మహర్షి నిరూపిస్తున్నాడు వశిష్ఠ మరణించి ఎనిమిది రోజులైంది అదే కాలం పద్ముడి యొక్క లెక్కలో అరవై సంవత్సరాలైంది అరవై సంవత్సరాలు ముప్పై రోజులు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అదే కాలం విదూరథ బ్రహ్మాండం యొక్క లెక్కలో డెబ్బై సంవత్సరాలైంది మామూలుగా జన్మ తర్వాత జన్మ గనక జరిగినట్టయితే ఇది మొత్తం నూట సంవత్సరాల ముప్పై రోజులు కావాలి కానీ ఇదంతా ఒక్క క్షణమే అని కథలో వశిష్ట మహర్షి పదే పదే చెప్పడం జరిగింది దీని ద్వారా కాలం అనేది కూడా లేనే లేదు అని మహర్షి నిరూపిస్తున్నాడు ఇక దేహం అనేది లేదు అని నిరూపించాలి కోసమే ఇద్దరు లీలల కల్పన చేశాడు ఆయన తార్కికంగా చూస్తే విదూరథలీలకు పద్మలోకంలో దేహం లేదు కానీ ఆమె మాత్రమే కాకుండా ఆమె యొక్క పరివారం కూడా ఆమెకు దేహం ఉంది అని అనుకుంటున్నారు నిజమైనటువంటి దేహమే లేని ఈ భార్యతో పద్మరాజు కాపురమే చేసేస్తున్నాడు అని మహర్షి కథాకల్పన చేశాడు ఈ ఘట్టం ద్వారా దేహం ఉండడం అంటే ఉందని అనుకోవడమే అని మహర్షి నిరూపిస్తున్నాడు అన్నమాట పద్మలోకంలో పద్ముడి శరీరాన్ని చెడిపోకుండా అట్టిపెట్టి లీల శరీరాన్ని దహనం చేయించేశాడు మహర్షి దీని ద్వారా ఏమి సాధించాడు పద్మలీల యొక్క సంకల్ప బలం వల్ల పద్మరాజ శరీరం చెడిపోకుండా నిలబడింది ఆమే సంకల్ప పరమే సరస్వతీదేవి యొక్క వరంగా వ్యక్తమైంది ఇంతటి గట్టి సంకల్పం చేసిన లీలకు తన శరీరం తగలబడిపోయినట్టే తెలీదు నా శరీరం ఏమైపోయింది అని సరస్వతీదేవిని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది వెనకాలంత ఈ రెండు సంఘటనల వల్ల కూడా శరీరం నిలబడటానికి కారణం సంకల్పమే శరీరం మీద కనుక దృష్టి లేకపోయినట్లయితే అది ఉన్నా ఊడిపోయినా కూడా ఒకటే అని మహర్షి నిరూపిస్తున్నాడు పద్మలీలను కథ చివరిదాకా అట్టి మహర్షికి కొన్ని ప్రయోజనాలున్నాయి ఒక చిద్రూప యోగి ఒక వాసనాశేషంకల జీవన్ముక్త యోగి ఒక సాధకుడు ముగ్గురు పాత్రలవి వీరు సహజీవనం చేయటాన్ని నిరూపిస్తున్నాడు ఆయన ఎవరి ముగ్గురు ఒకటి పద్మలీల ఈవిడేమో పూర్తిగా చిచ్చరీరం చిద్రోపయోగిడే విదూరథలీల వాసనామయ శరీరం కలిగినటువంటి జీవన్ముక్త జీవి మామూలు సాధకుడు పద్మరాజు ఈ ముగ్గురు యొక్క సహజీవనాన్ని వర్ణిస్తున్నాడు దీంట్లో కవి పద్మలీలను కథ చివరి దాకా అట్టి పెట్టడంలో మహర్షి యొక్క అని ఆలోచన చేస్తున్నాం పద్మలీలను కథ చివరిదాకా అట్టి పెట్టడంలో వశిష్ట మహర్షికి రెండు మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటేమిటంటే ఒక చిద్రోపయోగి ఒక వాసనాశేషం కలిగినటువంటి జీవన్ముక్తుడు ఒక సాధకుడు అంటే ఎవరు వీళ్ళు చిద్రోపయోగి అంటే పద్మలీల వాసనాశేషం ఉన్నటువంటి జీవన్ముక్తుడు అంటే విదూరథలీల సాధకుడు అంటే పద్మరాజు ఈ ముగ్గురు కలిసి సహజీవనం చేయటాన్ని ఆయన చూపిస్తున్నాడు ఇది ఒక ప్రయోజనం ఇంకోటి ఏమిటంటే సత్యకామ సత్య సంకల్పాది సిద్ధులను సాధించినటువంటి జ్ఞాని పద్మలీల ఆ స్థితిలో కూడా కొంత వాసనాశేషం మిగిలి ఉండే అవకాశం ఉంది పద్మలీలకు వాసనాశేషం ఉండబట్టే మళ్లీ వచ్చి పద్మరాజ గృహంలో ఉంటోంది తనకు నిజమైనటువంటి శరీరం లేకపోయినా కూడా ఇది నిరూపించడం మరో ప్రయోజనం అలాంటి వాసనాశేషం ఉన్నా కూడా ఆ యోగులకు ఏమీ ప్రతిబంధకం లేదు వారు నిత్యముక్త స్థితిలోనే ఉంటూ ఉంటారు పద్మశ్రీల ద్వారా ఇది నిరూపించడం కూడా మరో ప్రయోజనమే మహర్షికి ఇదైన వశిష్ఠ బ్రాహ్మడు ఉత్తమ బ్రాహ్మణుడిగా ఉండి కూడా ఐశ్వర్య మోహం వల్ల రాజ జన్మని కోరాడు కోరినట్టుగానే రాజజన్మని పొందాడు వశిష్ట బ్రాహ్మణ పత్ని ఆవిడ మాత్రం తన యొక్క పాతివ్రత్య ప్రభావం వల్ల మరో జన్మలో ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని కూడా పొందింది ఆవిడ ఆ కేవలం పాతివ్రత్య ధర్మంతో నిష్కామంగా ఉంది వచ్చే జన్మలో నేను మహారాణిని కావాలని కోరుకోలే భర్తని అనుసరిస్తూ సేవిస్తూ ఉండటం అనేటువంటి పాతివృత్య ప్రభావంలో ఉంది కనుక ఆ ప్రభావం చేత మన జన్మలో వాడికి ఐశ్వర్యము దానితో పాటు జ్ఞానం కూడా వచ్చింది ఈ వశిష్ట బ్రాహ్మడికి ఐశ్వర్యం వచ్చింది పద్ముడు ఆ పై జన్మలో ఉండగా అంటే విదూరథ జన్మలో ఉండగా వెనుకటి బ్రాహ్మణ సంస్కారం కలిసి వచ్చి మోక్షకాంక్షతో సరస్వతీదేవి ఉపాసన చేశాడు కథలో అట్టా చెప్పాడు ఆయన ఆ ఉపాసన వల్ల మళ్ళీ పద్ముడిగా పునర్జన్మ ఎత్తాడు అంటే వెనక శరీరంలోకి వచ్చేసాడు అలా పద్ముడిగా పునర్జన్మ ఎత్తినప్పుడు అతనికి సత్సాంగత్యం లభించింది సత్సాంగత్యం వల్ల క్రమంగా జీవన్ముక్తుడయ్యాడు ఈ విధంగా సాధకుడు యొక్క క్రమ ప్రతిపాదించడం కూడా ఈ కథకు ఒక ప్రయోజనమే ఈ కథలో కీలక పాత్రగా సరస్వతీదేవిని ప్రవేశపెట్టాడు వశిష్ట మహర్షి వాల్మీకి మహాకవి చాలా చోట్ల ఆమెను జ్ఞప్తిదేవి అని వ్యవహరించాడు జ్ఞప్తిదేవి అంటే జ్ఞానదేవి అని అర్థం ఎక్కడికక్కడ జీవుల్లో ఉద్బుద్ధమయ్యే జ్ఞానమే వారికి పై పై అందిస్తూ ఉంటుంది ఈ మాట కోసమే కవి జ్ఞప్తి ప్రవేశపెట్టాడు జ్ఞానదేవతను ప్రవేశపెట్టాడు ఈ విధంగా కథను గూర్చి కథా పాత్రల గురించి మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వశిష్ట మహర్షి ఏం చెబుతాడో బ్రాహ్మడికి అది వినవలసి ఉంది వినే లోపల మనం ఏం చేశాము ఈ పాత్రల గురించి సన్నివేశాల గురించి కొంతవరకు విశ్లేషణ చేసుకున్నాం ఇలా అన్న చెప్పినందు మాత్రం చేత కథలో ఉన్నటువంటి ప్రతి ఘట్టాన్ని మనం ఇక్కడ పరామర్శించుకున్నా అర్థం కాదు న్యాయానికి ఏమిటంటే కథలో మైనర్ పాయింట్ గా కనిపిస్తున్న ప్రతి పాయింట్కి కూడా చక్కటి ప్రయోజనం ఉండేట్టుగా కథాకల్పన చేశాడు వశిష్ట మహర్షి మనం ఇప్పుడు ఈ ప్రవచనాలు వింటున్నప్పుడు ఏం చేయాలంటే ఈ పుస్తకం మళ్ళీ ఇంకోసారి దగ్గర పెట్టుకోవాలి ఎంతో మంది మహానుభావులు సక్కడే అనువాదాలు చేశారు అటువంటి ఏదైనా పుస్తకం దగ్గర పెట్టుకోవాలి లేదా మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రవచనాలు కూడా గ్రంథాలుగా వస్తున్నాయి ఆ గ్రంథం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుని ప్రతి అంశానికి కూడా ఏమి ప్రయోజనం అని విశ్లేషణ చేసుకుంటూ రావాలి అలా కొంత మనలో మనం హోంవర్క్ చేసుకున్నాక ఇక ఈ కథ గురించి వశిష్ట మహర్షి ఏమంటున్నాడో దాన్ని కూడా గమనించాలి ఆయన ఏమంటున్నా అంటే రామా ఈ లీలోపాఖ్యానం ఎందుకు చెప్పానో స్పష్టంగా నీకు తెలిసే ఉంటుంది ఈ కథ మొదలు పెట్టే ముందులే నీకు ఆ విషయాలు కొన్ని చెప్పా ఏమని చెప్పానంటే అప్పుడు దృశ్యం నాస్తి బోధేనా మనసో దృశ్యమాజనం సంపన్న బోధేనా దృశ్యమనేది లేనే లేదు అనేటువంటి జ్ఞానం చేత మనసహ దృశ్యమాజనం సంపన్నంచే మనస్సులో ఉండేటువంటి దృశ్య భావనంతా గనక తుడిచితేటం కుదిరినట్లయితే తదా అప్పుడు పరా నిర్వాణ నిర్వృతి ప్రాప్తా అప్పుడే అఖండమైన మోక్షం నీకు ప్రాప్తం వస్తుంది అని నేను చెప్పాను దృశ్యం అనేది లేనేలేదు అనే జ్ఞానం కలగాలి ఆ జ్ఞానం వల్ల నీ మనసులోంచి దృశ్యం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి అది జరిగితే మోక్షం వచ్చినట్టే అది నేను మొదట్లో చెప్పిన విషయం ఆ విషయం నిరూపించడానికే ఇంతకథ నీకు చెప్పాను పరమాత్మ ఈ ప్రపంచం అంతా ఉందే ఒక వడగంటి రాయి అనుకో వడగంటి రాయి అంటే వానలో పడే రాయి మనసు అది ఎండ కరిగిపోయింది అనుకోండి కొంచెం వేడొచ్చి మళ్ళీ నీళ్లే అవుతుంది అలాగే జ్ఞానం వేడి కలిగితే ఈ ప్రపంచం మళ్ళీ పరమాత్మగానే వారిపోతుంది మొదట్లో ఆ పరమాత్మ ఈ ప్రపంచం కల్పనను వివర్త రూపంగా తన మీద తనే అలా చేసుకున్నాడు కనుకనే మళ్ళీ జ్ఞానం అనే వేడి తగిలితే తనే మిగిలిపోతాడు అలా మిగిలిపోవడంలో ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే తనే అక్కడ సత్యంగా ఉన్నది తనమే తనే కల్పన చేసుకున్నాడు జ్ఞానం చేత కల్పన తనే మిగిలిపోతాడు ఇది ఉన్న స్థితి అని ఇంకా వశిష్ట మహర్షి ఏమిటో చెప్పబోతుంటే మధ్యలోనే రాముడు కొంచెం అడ్డుపడ్డాడు ఏమంటున్నాడంటే గురుదేవా ఆ పని ఎలాగ జరిగిపోతుంది కండి కదండి మధ్యలో నేను మోక్షం కోసం కృషి చేయడం దేనికి అని ప్రశ్న వేశాడు ఎందుకని వడగంటి రాయి ఆకాశంలోంచి కిందికి పడితే అది నీరు కాకుండా అలాగే కొండరాయిలా కూర్చుంటుంది ఎక్కడైనా అలాగే పరమాత్మ తన మీద తనే ప్రపంచ కల్పన చేసుకున్నట్టయితే ఏదో ఒకనాటిగా కల్పన ఎగిరిపోకుండా ఉంటుందా ఆ కల్పన ఎగిరిపోతే పరమాత్మ మిగిలేపోతాడు అందరికీ మోక్షం రానే వస్తుంది దాంతోపాటు నాకు వచ్చేస్తుంది ఇనేం ప్రత్యేకం కృషి చేయడం దేనికి అని ఒక మధ్యలో వశిష్ఠుడు చెబుతున్నాడు రామా అలా కాదు మన ప్రయత్నం కొంత అవసరం దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఏమిటంటే ప్రపంచం విషయంలో హిరణ్య చైతన్యం అనేది ఒక మహానది అందులో ఒక పాయ వ్యష్టి జీవన చైతన్యం ఈ పాయ అయినటువంటి వ్యష్టి జీవన చైతన్యం ఉందే ప్రధాన నదిని వదిలిపెట్టి మళ్ళీ వేరే దోవను బయలుదేరింది ఈ దోవ పేరే ప్రవృత్తి మార్గం ఈ దమలో ప్రయాణం చేసి అది దేహాన్ని ఇంద్రియాలను ఇలా మొదలైన ధరించి సుఖదుఖాలను పొందటానికి అలవాటు పడిపోయింది ఇప్పుడు ఇలాంటి ఈ జీవన చైతన్యం అనేటువంటి పాయ మళ్లీ పెద్ద నదిలో కలవాలంటే తన దారిని చాలా తీవ్రంగా మార్చుకుంటూ పోయి చాలా తీవ్ర అంటే ఏమిటి ఇంచు మించు వెనక్కి మళ్ళాలది అందువల్ల ఈ పాయకు గట్టి ప్రయత్నం కావాలి ఇది మనసుగడ్డ ఏ ప్రయత్నమూ లేకుండానే పూర్వరూపాన్ని పొందడం సాధ్యం కాదు కనుక ప్రతి జీవి కూడా మోక్షం కోసం ప్రయత్నం చేయక తప్పదు అని వశిష్ఠుడు తేల్చి చెబితే రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా హిరణ్యకర్పుడేమో కావాలని ఆ నదికి ఎన్నో పాయలను తయారు చేశాడు ఆయన పనిగట్టుకుని అంత పని చేస్తే సామాన్య జీవుడు ఆయనకి ఎదురు తిరిగి ఆ పాయలను వెనక్కి తిప్పి మళ్లీ ప్రధాన పాయలో కనిపేస్తానంటే అది తప్పు కదరండి తప్పైతే అయింది నేను అలాగే చేస్తాను ఎవడైనా అని ఎవడైనా ఒక మూర్ఖుడు పట్టుబట్టినా కూడా హిరణ్య ముందు వీడి ఆటలు సాగుతాయా మహారాజు వేసిన ఆజ్ఞను బంట్రోత్ మార్చేస్తాడు ఎక్కడైనా అంచేత హిరణ్య యొక్క చైతన్యం అనే మహాపాద గనక ఒకటుండి హిరణ్య గర్భుడు యొక్క సంకల్ప బలం చేత అది ఒక రకంగా నడుస్తుంటే ఆయన యొక్క సంకల్ప బలం చేతనే వ్యష్టి జీవన చైతన్యం అనేటువంటి చిన్నపాయ వచ్చి వేరే పక్కదారి పట్టినట్టయితే ఈ చిన్నపాయ అసమర్థమైన చిన్నపాయ మహాబ్రహ్మాండమైనటువంటి ఆ హిరణ్య గర్భుడు సంకల్పాన్ని అన్యథాకరించి దాన్ని తిప్పేసి మళ్లీ పెద్దపాయలో కలిసేస్తానంటే అది సాధ్యమవుతుందా కుస్తీ పడితే మాత్రం కుదురుతుందా అని ప్రశ్న వశిష్ఠుడు చెబుతున్నాడు రామా మామూలుగా అయితే రాజుగారు వేసినటువంటి ఆజ్ఞను బంట్రోతో మార్చేయడం కుదరదు కానీ ఇక్కడ మన ప్రస్తుత ఘట్టంలో ఒక చిన్న కిటికుంది. ఏమిటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది హిరణ్య అనే మాట నిజమే గాని ఆయనకిది ప్రపంచంగా కనిపించడం ఎందుకంటే ఆయనకు అజ్ఞానం లేదు అజ్ఞానం ఉన్న ప్రపంచ జీవులకే ఇది ప్రపంచంగా కనిపిస్తోంది ఈ చిన్న జీవుల యొక్క పుణ్య పాప కర్మల ఫలితాలను అనుభవంలోకి తెచ్చేందుకోసమే ఈ సృష్టి ఇలా జరిగింది జరుగుతోంది అందువల్ల ఈ జీవులు ప్రయత్నం చేసుకొని జ్ఞానం సంపాదించుకోవాలి అలా సంపాదిస్తేనే వాళ్ళకి ఈ ప్రపంచం నివర్తించిపోతుంది దీంట్లో హిరణ్య గర్పు లేదు కనుక రామా జీవులు చేసే ఈ ప్రయత్నం హిరణ్య గర్భుడు యొక్క సంకల్పానికి వ్యతిరేకం కానే కాదు నువ్వేమనుకుంటున్నావు అంటే హిరణ్యగర్భుడు యొక్క సంకల్పేమో మహాబలోత్తరమైన సంకల్పము ఆయన ఈ జీవులను ఇట్లా అధమ మార్గంలో పట్టించడమే సంకల్పంగా పెట్టుకున్నాడు అటువంటి మహాబలవంతుడి యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా నేను పోరాడితే మాత్రం దాంట్లో అయ్యేదేముంది అని అంటున్నావు అదిగా జరిగేది ఈ జీవుడు చేసే వ్యష్టి జీవుడు చేసే మోక్ష ప్రయత్నం అనేది హిరణ్య గర్భుడు యొక్క సంకల్పానికి ఏమాత్రం కానే కాదు అన్నాడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా నాకు సమన్వయం అయింది ఇప్పుడు మీరు నాకు చాలా గొప్ప జ్ఞానం కలిగించారు చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్క సందేహం మిగిలిపోయింది ఒక రకంగా చూస్తే మీరు దీనికి ఇదివరకే నాకు సమాధానం చెప్పారు కానీ స్పష్టత్వం కోసం మళ్ళీ మరోసారి అడుగుతున్నాను ఇవ్వనుకోకుండా విని సమాధానం చెప్పండి ఏమిటంటే మీరు చెప్పిన కథలో వశిష్ఠ బ్రాహ్మడు మరణించినాక ఎనిమిది రోజులైంది తర్వాత పద్మరాజు మరణించాక ముప్పై రోజులు విదూరథ మహారాజు జీవితంలో డెబ్భై సంవత్సరాలు ఈ మూడు సమానమేం చేల్చేశారు మీరు మామూలుగా శాస్త్రాలు ఏం చదువుతున్నారంటే మానవ లోకంలో ఒక నెల అయితే పితృలోకంలో ఒక రోజు అంటున్నారు మానవ లోకంలో ఒక సంవత్సరం అయితే దేవలోకంలో ఒక రోజు అంటున్నారు ఇలాంటి లెక్కలన్నీ శాస్త్రసిద్ధంగా ఉన్నాయి ఒక లోకానికి ఒక లోకానికి కాలమానంలో కన్వర్షన్ టేబుల్ అంటే మార్పిడి జంత్రి వేసి చూసుకోవచ్చు శాస్త్రం ప్రకారం ఈ లెక్కలన్నేం చెప్పేవి కాదు శాస్త్రసిద్ధమే మరి మీ వశిష్ఠలోకానికి మీరు చెప్పిన పద్మలోకానికి మీరు చెప్పిన విధురథ లోకానికి మధ్య ఇలాంటి కాలపు మార్పిడి జంత్రి ఏమైనా ఉందా లేక ఏ నియమము లేకుండానే అడ్డదిడ్డంగా అడిచిపోతోందా అని ప్రశ్న ఈ ప్రశ్నకి ఏడు సమాధానం చెప్పినా చిక్కే అని రాముడికి తెలుసు అందుకునే ఈ ప్రశ్న వేశాడు ఈ గడ్డు ప్రశ్నకి వశిష్ఠుడు సార సంగ్రహంగా ఈ కథను గురించి ఏం చెప్పాడంటే దృశ్యం నాస్తి బోధేనా మనసహా దృశ్యమార్జనం సంపన్నంచే తదా ప్రాప్తా పరా నిర్వాణ నిర్వృతి అన్నాడు మార్జనం జరగాలయ్యా ఆ దృశ్యమార్జనం దేం చే జరగాలి దృశ్యం నాస్తి అనేటువంటి బోధ జ్ఞానం చేత జరగాలి అందుకని సుషృప్తి మొదలైన వాటి వల్ల దృశ్యమార్జనం కాదు దృశ్యం అనేది లేనే లేదు అనేటువంటి జ్ఞానం చేత మనస్సులో ఉన్నటువంటి దృశ్య సంస్కారములన్నీ కూడా కనుక తుడిచిపెట్టుకుపోయినట్టయితే అప్పుడు పరా నిర్వాణ నిర్వృతి ప్రాప్తా అత్యంతమైనటువంటి మోక్షం వస్తుంది అని చెప్పాడు ఆయన ఈ విషయాన్ని నిరూపించటానికే ఈ కథ చెప్పాను అన్నాడు ఈ ప్రపంచ కల్పన కూడా ఒక వడగంటి రాయి అన్నాడు అంటే మంచురాయి అన్నాడు వానలో పడేటువంటి మంచురాయిని వడగంటి రాయి అంటారు ఆ వడగంటి రాయి అన్నాడు వేడి తగిలితే ఆ రాయి కాస్త ఆ రాయి రూపం పోయి నీటి రూపం మిగిలిపోతుంది అలాగే జ్ఞానం అనేటువంటి వేడి కనుక తగిలినట్లయితే ప్రపంచమనేటువంటి రూపం పోయి పరమాత్మ స్వరూపమే మిగులుతుంది అన్నాడు అందుకోసమే కథ చెప్పాను అన్నాడు అలా అయ్యేట్లయితే నేను మోక్షం కోసం కృషి చేయడం దేనికండి అని ఒక కొత్త ప్రశ్న లేవదీశాడు రాముడు దాని మీద చర్చ జరిగింది ఆ చర్చలో రాముడు యొక్క సందేహాలని వశిష్ఠ మహర్షి తీర్చేశాడు రాముడు ఆ సమాధానాలకు తృప్తి పడ్డాడు చివరికి ఇంకొక సందేహం మాత్రం మిగులుందండి అంటున్నాడు రాముడు ఏమంటున్నా అంటే గురుదేవా మీరు నాకు అన్ని విషయాలు చెప్పారు నాకు బాగా నచ్చుబాటైంది చాలా సంతోషంగా ఉంది కానీ ఒక సందేహం మిగిలింది ఒక రకంగా చూస్తే దీన్ని కూడా మీరు ఇదివరకే సమాధానం చెప్పేశారు కానీ స్పష్టత కోసం మళ్ళీ ఏమిటంటే మీరు చెప్పిన కథలో వశిష్ఠ బ్రాహ్మడు మరణించినాక ఎనిమిది రోజులు జరిగింది పద్మరావు మరణించినాక ముప్పై రోజులు విదూరథ మహారాజు జీవితంలో అరవయో డెబ్బైయో సంవత్సరాలు ఇవన్నీ సమానం ఒకదాని కూడా సమానం తేలింది మామూలుగా శాస్త్రాల్లో చూసినట్టయితే మానవ లోకంలో ఒక నెల పితృలోకంలో ఒక రోజు అని మానవ లోకంలో ఒక సంవత్సరం దేవలోకంలో ఒక రోజు అని ఇలాంటి లెక్కలున్నాయి అంటే ఒక లోకానికి ఒక లోకానికి కాలమానంలో కన్వర్షన్ టేబుల్ ఉంది అంటే మార్పిడి జంత్రి చూసుకోవచ్చు ఈ లెక్కలన్నీ శాస్త్ర సిద్ధమైనవే నేను చెప్పేవి కాదు మరి మీ లోకాల్లో అంటే మీరు చెప్పినటువంటి వశిష్ఠ బ్రాహ్మణ లోకానికి పద్మలోకానికి విధూరథ లోకానికి మధ్య కాలం విషయంలో మార్పిడి జంత్రి ఏమైనా ఉన్నదా లేకుండా ఏ రకమైన నియమం లేకుండా అడ్డదిడ్డంగా మొత్తం జరిగిపోతుందా అన్నాడు రాముడు ఉద్దేశం ఏంటే ఉందంటే అది శాస్త్ర చెప్పాలి నియమం లేదంటే అంత గందరగోళంగా ఉన్నదాన్ని ఎట్టా నమ్ముతాను అని చెప్పాలి అందుకని రెండు పక్కల పాషంగా ఉండేట్టుగా ప్రశ్న వేశాడు కూర్చు పీసేట్టుగా వశిష్ఠుడు చెబుతున్నాడు రామా వస్తువు ఏ రకంగా ఉందో జ్ఞానం ఆ రకంగానే కలుగుతుంది అనే నియమం గనక ఉండి ఉంటే నువ్వు చెప్పిన జంత్రి ఉండాలి ఆ జంత్రి లేకపోతే విరోధం ఇవన్నీ ఆ నియమాలు ఏర్పడి ఎప్పుడు ఒక పదార్థం ఉండి ఆ పదార్థాన్ని బట్టి జ్ఞానం ఏర్పడుతోంది అనే నియమం ఉంటే కానీ యథార్థమది కాదే వస్తువును బట్టి జ్ఞానం ఏర్పడటం లేదు ప్రతివాడు తన జ్ఞానాన్ని బట్టి అంటే తన ఆలోచనను బట్టి వస్తువును కల్పించుకుంటున్నాడు అంతేగాని వస్తువును బట్టి ఆలోచన తయారు చేసుకోవటలా ఆలోచనను బట్టి వస్తువును కల్పించుకుంటున్నాడు ఏన ఏ నయ్య సంవేద్యేన తేన తదా తథా సమనుభూయతే అన్నాడు ఇది ఒక మంచి పట్టైనటువంటి సిద్ధాంత వాక్యం ఎవడెవడికి ఏ ఏ సమయంలో ఏది ఎలా తోస్తోందో వాడికి వాడికి ఆ సమయంలో అది అలా అలా కనిపిస్తోంది దాన్ని వాడు అలా అలా అనుభవిస్తున్నాడు అని సిద్ధాంతం చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి చెప్పి దాన్ని వివరిస్తున్నాడు ఇది అమృతము అని ఎవడైనా వాడు గట్టిగా అనుకుంటే విషమే అమృతం అయిపోతుంది ఇదేమిటండి మరి గారుడీ చెప్పినట్టు చెబుతున్నారండి గారడి కాదు లోకంలో విషపు పురుగులు ఉన్నాయి కదండి అవి విషమే తిని బతకడంలే ఎలా బతుకుతున్నాయి అవి పొరపాటున కూడా కల్లో కూడా ఇది విషం అనుకోవడంలా వాటిని ఆ పదార్థాన్ని అందుచేతనే ఆ విషాన్ని బతుకుతున్నాయి అలాగే శుద్ధ చైతన్యం అనేది చూసావా అది ఏ పదార్థం యొక్క ఆకారాన్ని ఆ ఆకారాన్ని పొందగలదు పొందుతుంది ఆ పొందటం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ద్రష్ట యొక్క సంస్కారాన్ని అనుసరించి ఉంటూ ఉంటుంది అంతేగాని చైతన్యానికి సొంత రూపం అంటూ ఏదో ఉండదు వస్తువుల విషయంలోనే కాదు కాలం విషయంలో కూడా ఇది ఇంతే ఒక జీవి తన సంస్కారాన్ని బట్టి ఒకనొక చైతన్యంలో ఒక క్షణకాలాన్ని ఆరోపించుకుంటాడు మరో జీవి అక్కడే సరిగ్గా ఆ చైతన్యం తన సంస్కారాన్ని బట్టి ఒక సంవత్సర కాలాన్ని ఆరోపించుకోవచ్చు మరో జీవి అక్కడే సరిగ్గా ఆ చైతన్యం మీదే ఒక కల్పకాలాన్ని ఆరోపణ చేసుకోవచ్చు ఇది అసాధ్యమేం కాదు సాధ్యమైన విషయమే రోజు జరిగేది ఇప్పుడు ఈ రకమైనటువంటి భిన్న భిన్నమైన ఆరోపణలు జరిగినాయనుకో అప్పుడేం జరుగుతుంది మొదటివాడి యొక్క క్షణం రెండో వాడికి అదే క్షణం మూడో వాడికి ఒక కల్పకాలం అవుతుంది దీన్నే వెనక్కి తిప్పు మూడో వాడి యొక్క కల్పకాలం మొదటవాడికి క్షణం మూడోవాడి యొక్క కల్పకాలం రెండో వాడికి లేదా ఒక సంవత్సరం ఇట్లా అంటే ఈ ఆరోపణల యొక్క భేదాన్ని బట్టి కాలమానం ఏర్పడుతోంది అంతేగాని నిజమైన కాలమానం ఉండి దీనికి నిజ జీవితంలోనే నీ యొక్క లౌకిక జీవితంలోనే ఒక ఉదాహరణ చెబుతా విను ఏమిటంటే ఒక రాత్రి కాలం ఉంది ఒకే కాలం okay, గడియారం ప్రకారం కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు భార్యాభర్తలకి అను చాలా అనుకూలంగా ఉంది అటువంటిప్పుడు అనుకోకుండా భార్యను ఊరు పంపించాల్సి వచ్చింది అలా భార్య ఊరైనటువంటి కొత్త పెళ్లి ఆ రాత్రి కాలం ఒక సంవత్సర కాలంలాగా అనుభవంలోకి వస్తుంది ఇంకోటికి కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలకి చాలా అనుకూలంగా ఉంది భార్య ఊళ్ళోనే ఉంది ఈ కొత్త పెళ్లిగొడుకి అదే రాత్రి సమయం ఒక నిమిషంలాగా గడిచిపోతుంది గడియారం మూళ్ళుల ప్రకారంగా ఒకే కాలం ఒకటి దృష్టిలో సంవత్సరం అయింది ఒకటి దృష్టిలో ఒక నిమిషం అయిపోయింది ఏది మన యొక్క నిజ జీవితంలోనే ఈ భేదం ఎలా వచ్చింది అంటే ఆ వ్యక్తుల యొక్క మానసిక స్థితిలో ఉండే భేదాలను బట్టి వచ్చింది అలాగే స్వప్నంలో కూడా ఇలాంటి చిత్రాలు అనేకం జరుగుతూ ఉంటాయి ఆ ఉదాహరణలు అందరికీ తెలిసినవే కనుక ఈ ప్రపంచాలే అవిద్యా కల్పితాలు అని చెబుతుంటే ఏ ప్రపంచాలు పద్మరాజు యొక్క ప్రపంచం విదూరథ మహారాజు యొక్క ప్రపంచం వశిష్ట బ్రాహ్మణు యొక్క ప్రపంచం ఈ ప్రపంచాలే అవిద్యా కల్పితాలు అని చెబుతుంటే వాటిలో ఉండే కాలాలు కల్పితాలు కాకుండా పోతాయా అవి కల్పితాలే అవుతాయి అలాంటప్పుడు వాటి మధ్య జంత్రి ఏమిటి ఆ ప్రసక్తే ఉండదు అని వశిష్ట మహర్షి సమాధానం చెప్పేటప్పటికీ రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా ప్రపంచం ద్రష్ట యొక్క మనస్సును బట్టి ఆ మనసులో ఉండే సంస్కారాన్ని బట్టి కల్పింపబడుతోంది అని మీరు అంటున్నారు మీ కథలో పద్ముడు అనే ద్రష్ట తనకు విదూరథుడు అనే దేహం వచ్చినట్టు దానికి ఒక పెద్ద వంశవృక్షం ఉన్నట్టు తన సంస్కారం వల్ల దర్శించాడు వాడు తన సంస్కారం అలా దర్శిస్తే ఆ వంశవృక్షమంతా ఎవరికి కనిపించాలి అంటే ఆ జీవికి ఒక్కడికే కనిపించాలి కానీ అతని మంత్రులకు పౌరులకు అతని సామంతులకు ఆ చుట్టుపక్కల జనానికి అందరికీ ఒకే రీతిగా కనిపించడం ఏమిటి ఎవరి సంస్కారాలు వారేవి కదా అటువంటప్పుడు ఆ వంశవృక్షం అందరికీ ఒకే రకంగా కనిపించడం ఎలా కుదురుతుంది మరి మీరు ఆ రకంగా కథలో చెప్పారు కదా అని ఇంకో కొత్త సందేహం లేవదీశారు దానికి వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు ఏమి లేదయ్యా రామా పెద్ద హోరు గాలి కొడుతోందనుకో ఒకడు దానికి ఎదురుగా నిలబడి ఉఫ్ఫను ఊదాడు కొట్టేదేమో సుడిగాలి నుంచున్నవాడు ఒక విధవ వీడు ఉఫ్ఫను ఊదాడు వీడి నోట్లోంచి కొంత గాలి వచ్చింది వీడు ఊదిన ఈ గాలి ఎడిపోతుంది గుర్ వెనక్కి తిరిగేసి పెద్ద గాలిలో కలిసిపోతుందే గానీ వీడిగా తన దోమ తాను ప్రయాణం చేస్తుందా తన సొంత దేవన ప్రయాణం చేయగలుగుతుంది గాలి చేయలేదు ఎందుకంటే వీడు చాలా దుర్బలుడు గనక ఈ గాలి చాలా దుర్బలం గనక అలాగే ప్రధాన జీవుల యొక్క జ్ఞానాన్ని బట్టే ఒక్కొక్కప్పుడు ఇతర జీవుల యొక్క జ్ఞానాలు నడుస్తూ ఉంటాయి సృష్టి యొక్క సంకల్పమే ఇలా జరుగుతోంది ఆ హిరణ్యకర్భుడు వాడి యొక్క బ్రహ్మాండమైన సుడిగాలి వంటి సంకల్ప బలం వల్ల ఈ సృష్టి అంతా నడుస్తుంది ఈ అవాంతర జీవులు మధ్యలో వచ్చే జీవుల యొక్క సంకల్పాలు వాడికి అనుగుణంగా నడుస్తున్నాయి దీనికి లౌకిక ఉదాహరణ జాతాబి ఒక పెద్ద రాజుగారు వాడి వాడు మంత్రులు పౌరులు వీళ్ళందరికీ కూడా ఒకే రకపు కర్మశేషం ఉంటేనే వాళ్ళంతా కలిసి ఒకే చోట జన్మిస్తారు ఒకళ్లను ఒకళ్ళు అనుసరించుకొని జీవిస్తూ ఉంటారు కొద్దిపాటి తేడాలతో ఒకే రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అందుచేత వాళ్ళంతా కూడా ఇన్సుమిన్స్ ఒకే రకమైనటువంటి ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు పూర్తిగా ఒకే రకమైన చెప్పలేము కానీ ఇన్సుమిన్స్ ఒకే రకమైనటువంటి ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటారు అందుకే విదూరహ రాజ్యంలో ఉన్నటువంటి వంశ అందరికీ ఒకే రకంగా కనిపించింది అది దాంట్లో ఉండేటువంటి రహస్యం అన్నాడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా వీళ్లకు సంస్కారాలు గనక ఉన్నాయని చదువుతున్నారు అవి ఉంటే మాత్రం అధిష్ఠానంగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఆయా రూపాలలో కనిపించవలసిన పని ఏమిటి మీరేం చదువుతున్నారు సంస్కారాలను బట్టి చైతన్యానికి రూపం ఏర్పడుతుంది ద్రష్ట యొక్క సంస్కారాన్ని బట్టి ఏం చెబుతున్నారు ద్రష్టల్లో అనేకమంది ద్రష్టలు ఉన్నారు వాళ్ళందరికీ వేరే వేరే సంస్కారాలు ఉన్నాయి ఉంటే మాత్రం ఈ సంస్కారాలు బట్టి చైతన్యం ఆయా రూపాల్లో కనిపించవలసిన పని ఏమొచ్చింది ఆ చైతన్యానికి అన్నాడు రాని వశిష్ఠడు అంటున్నాడు ఏమిటయ్యా ఈ ప్రశ్న ఏమిటయ్యా అసలు ఏది సహజ విషయమో దాని గురించి ప్రశ్నించి ప్రయోజనం ఏమిటయ్యా చైతన్యం యొక్క స్వభావం అటువంటిది అది ఆ రకంగా ప్రవర్తిస్తుంది నీరు పల్లానికి ఎందుకు ప్రవహిస్తుంది అన్న అనుకోండి పల్లానికి ప్రవహించడం నీరు యొక్క స్వభావం అలాగే సంస్కారాలను బట్టి రూపాలను పొందుతుండటం చైతన్యం యొక్క స్వభావం అది చైతన్యం యొక్క లక్షణమేది దాని గురించి ప్రశ్నించి ప్రయోజనం లేదు అన్నాడు బాగా చెప్పారండి రాముడు అంటున్నాడు నేను అనుకున్నట్టే చెప్పారు ప్రశ్నించి ప్రయోజనం లేదు చైతన్యం యొక్క స్వభావం అది అది దాని స్వభావం కనుక జీవుడి సంస్కారంలో ప్రాపంచిక కామనలు గనక ఉన్నట్టయితే ఆ చైతన్యం ప్రాపంచిక విషయాల యొక్క ఆకారాన్ని పొందుతుంది ఈ తపదు ఎందుకంటే దాని స్వభావం అది గనక లోకంలో జీవులందరికీ కూడా ఎన్నో జన్మలుగా ప్రాపంచిక విషయాలే అభ్యాసంలో ఉన్నాయి కనుక ఆ సంస్కారాల బలం అంతు లేకుండా ఉంది అలాగే ఉంటుంది మరి ఎన్నో జన్మల నుంచి వస్తుంది కదా ఇలాంటి స్థితిలో ఒకటికి మోక్షం కృషి చేయడం చేయరాబాబు చైరాబాబు అని మీరు బోధిస్తున్నారు వాడు సరే అంటున్నాడు ఇదేమో కొత్తగా పుట్టినటువంటి మోక్ష కామన నూతన సంస్కారం ఇది కొత్తగా పుట్టింది కనుక ఇది దుర్బలం ఎప్పటి నుంచో వస్తోంది గనక ఎప్పటికప్పుడు పాత ప్రాపంచిక సంస్కారాలేమో ప్రబలంగా ఉన్నాయి గనక ఎప్పటికీ పాత సంస్కారాలే బలంగా ఉండి అవే గెలుస్తూ ఉంటాయి మీరు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా ఎవడికి కూడా ఎప్పటికీ కూడా మోక్షం అనేది వచ్చే అవకాశం లేదు అని కొత్తగా తోస్తోందండి దీని గురించి మీరేమంటారు అంటున్నాడు దానికి వశిష్ఠ మహర్షి చైతన్యంలో సంస్కార వశం చేత కాలం అనేది తప్పితే కాలం అనేది సత్యవస్తువు కాదు కదా చైతన్యం యొక్క స్వభావమే ఇది ఏమిటంటే ద్రష్ట యొక్క సంస్కారాలను అనుగుణంగా అది రూపాలను చెందుతూ ఉంటుంది ఆ సంస్కారాలు ఎంత అడ్డదిడ్డంగా ఉంటే రూపాలు కూడా అంత అడ్డదిడ్డంగానే ఏర్పడుతూ ఉంటాయి ఇది దాని స్వభావం అన్నాడు దాని మీద రాముడు ఇంకో గడ్డు ప్రశ్న తయారు చేశాడు ఏమండి మీరేమో ద్రష్ట యొక్క సంస్కారాలను బట్టి చైతన్యంలో వాసనలు ఏర్పడతాయని చెబుతున్నారు కదా దాన్ని బట్టి ఆలోచిస్తే అనాది కాలంగా ప్రతి మానవుడికి కూడా సాంసారిక వాసనలు సంస్కారాలుగా ఏర్పడుతున్నాయి మీరేమో ఇవాళ కొత్తగా మోక్షం కోసం కృషి చేయని ఉపదేశం చేస్తున్నారు మీ ఉపదేశం మీద మీ ఆజ్ఞ ఇవాళ కొత్త సంకల్పం చేస్తున్నా ఇవాళ నుంచి మనం మోక్షం కోసం కృషి చేయాలి ఇదేమన్నా కొత్తగా చేసేటువంటి అవపోసం ఇది కొత్త సంస్కారం ఇది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తయారవుతోంది కనుక ఇది బాగా దుర్బలమై ఉంటుంది ఎప్పటి నుంచో అనాది కాలంగా కోట్ల కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి సాంస్కారిక వాసనలేమో ప్రబలంగా ఉంటాయి ఏ జీవికైనా ఇంతే ఇది కనుక ఎప్పటికప్పుడు అత్యంత ప్రబలమైనటువంటి సాంస్కారిక సాంసారిక వాసనలే సాంసారిక సంస్కారాలే గెలుపు పొందుతాయి తప్పితే కొత్తగా గురువుపదేశంతో వచ్చేటువంటి మోక్ష వాసన మోక్షం కోసం కృషి చెయ్యాలనే వాసన అది జయిస్తుందండి జయించదు ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కనుక ఎప్పుడు ఎవరికి కూడా ఎప్పుడు కూడా మోక్షం వచ్చే అవకాశం లేదు అని మీ సిద్ధాంతాన్ని బట్టి తేలుస్తున్నట్టు నాకు అనిపిస్తోంది దీనికి మీరేమంటారు అన్నాడు వెంటనే వశిష్ఠుడు చురుగ్గా చదువుతున్నాడు అది తప్పయ్యా అన్నాడు నీ ఊహే తప్పు పూర్వవాసనలకు ఒక రకమైన బలం ఉన్నమాట నిజమే ఆ మాట కాదనం కానీ వాటి కోసం ఇప్పుడు ఈ జీవుడు ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చేయడం లేదు చేయడు కొత్తగా వచ్చినటువంటి ఈ మోక్ష సంస్కారం కోసం మాత్రం పట్టుదలగా కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక క్రమంగా దీని బలమే పెరిగిపోతుంది ఎందుకని ఇది పట్టుదలగా చేస్తున్నాడు కనుక కొన్నాళ్ళకి పాత సంస్కారాలన్నిటినీ కూడా మించిపోయి జయించేసి ఇదే పైకి వచ్చేస్తుంది దీనికి మరో కారణం కూడా ఉంది ఏమిటంటే పాత సంస్కారాలకు ఆధారంగా ఉన్న వస్తువు అంటే అది అసత్యం కొత్తదైనటువంటి ఈ మోక్ష సంస్కారానికి ఆధారంగా ఉన్న వస్తువు అంటే సత్యమైన మోక్షం సత్యమైన దాని యొక్క ఆధారంతో ఉన్నదానికి బలం ఎక్కువ ఉంటుందా అసత్యమైన ఆధారంతో ఉన్న దానికి బలం ఎక్కువ ఉంటుందా అంటే సత్యమైన ఆధారం గల దానికే బలం ఎక్కువని చెప్పాలి అందుచేత సత్యమైన మోక్షం ఆధారంగా కలిగినటువంటి ఈ నూతన సంస్కారం యొక్క బలమే త్వరగా పెరిగిపోయి పాత సంస్కారాలను ఓడిస్తుంది అని చెప్పాలి కనుక ప్రయత్నం వాడికి ఆపకుండా గనక ప్రయత్నం చేసినట్టయితే వాడికి తప్పకుండా మోక్షం ఉచ్చి తీరుతుంది మా సిద్ధాంతానికి మేం చెప్పే మాటలకి ఎక్కడా భంగం లేదు అన్నాడు జై గురుదత్త